కాబట్టి అజం సర్వ మనుస్మృత్య పుట్టుగానే ప్రసక్తి లేదు నేను ఫలానా తోటి పుట్టాను ఫలానా సెట్అప్ పేరెంట్స్ని పుట్టాను అంటే మిమ్మల్ని కర్మ చేయ గురించి నేను అంటల్లా కర్మ పరిస్థితి వేరు తర్వాత కర్మ గురించి మీరు ఏకాదశ స్కంధం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది దాంట్లో చేసే ప్రతిపాదనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు ఈ కాలం మంచిది ఈ కాలం చెడ్డది కర్మదృష్ట్యా అని చెప్తుంది శృతు ఎందుకు ఇలా చెప్పినట్టు కాలంలో మంచి చెడులు ఏమైనా ఉన్నాయా యథార్థంగాను అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడుగుతాడు ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు అబ్బే కాలంలో మంచి లేదు చెడు లేదులా వేరేమోహం వీడి చేత కర్మ చేయించడం కోసం అలా చెప్పాము అంతకంటే వేరే ఏం కాదు వీడు పొద్దున్నే నిద్రపోయి టైం కాదు అది వీళ్ళు కొంత సత్వగుణాన్ని ప్రవేశపెట్టడం కోసం బ్రాహ్మీ ముహూర్తము ఉదయం సమయము అని కల్పించి ఆ సమయంలో నువ్వు ఈ కర్మని చెయ్యి మరో కర్మ ఏది చెయ్యకు నిద్రపోకు అని వీడికి కొంత సోమరితనం నుండి విముక్తి కలిగించి ఈశ్వర భావన చేసే అభ్యాసం కలిగించటం కోసం కాలంలో మంచి చెడులు ఆరోపించబడినవి తప్ప యథార్థంగా కాలంలో మంచి చెడులు అనేవి లేవు తర్వాత దేవుడికి చేసి పూజ చేసి పుష్పాలు కొన్ని ఉన్నాయి ఈ పుష్పాలు మంచివి ఈ పుష్పాలు చెడ్డవి మరి ఇదేమిటి అన్ని దేవుడు సృష్టించిన పువ్వులే కదా ఈ చెడ్డ పువ్వులను ఎందుకు సృష్టించినట్టయినా అని ఇలాంటి ప్రశ్నలు వస్తాయి చూడు అక్కడ కూడా పువ్వులు మంచివి చెడ్డవి అని ఏమీ సంపెంగ పువ్వులు చెడ్డవన్నాం ఎందుకని సంపెంగ చెట్టుకి పాములు ఉంటాయి ఎక్కడ సంపెంగ ఉంటాయి అక్కడ పాములు ఉంటాయి వీడు సంపెంగ పువ్వులు పూజకి పనికి వస్తాయని కనుక వీడికి ఐడియా వచ్చిందంటే వీడు ఇంకా చెట్లు తిట్టు తిరుగుతూ కూర్చుంటాడు పావు కాటుకు గురవుతాడు కాబట్టి సంపెంగ ఉన్న తోట పావు ఉంటుంది కనుక వీడిని రక్షించడం కోసం సంపెంగ పువ్వు పూజకి పనికిరాదు అని చెప్పారు అందుకోసం చెప్పారు పోనీ వరైతే ఈ భోగిన్విలియా పువ్వులు ఉన్నాయి కదా అవి పూజకి పనికి అవి పూజకు పనికి వస్తాయంటే దా అది పనికిరావని చెప్పారు ఎందుకు పనికిరావని చెప్పారు చూడు ఈ ఈ పూజ చేసి ఎవరిని హృషికేశుని పూజిస్తారు హృషికములు అంటే ఇంద్రియములు ఆ ఇంద్రియ శక్తులను ఈశ్వరార్పితము చేయుట ఇది పూజ యొక్క అభిప్రాయం కన్నుతో ఈశ్వరుని యొక్క రూపాన్ని దర్శించటము చెవితో ఈశ్వరుని యొక్క నామాన్ని శ్రవ ముక్కుతో ఈశ్వరునికి సమర్పించిన పుష్పాన్ని ఆఘ్రాణించటము ఈ విధంగా ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా చర్మంతో ఈశ్వరునికి సమర్పించిన చందనాన్ని రాసుకోవడము సో మొత్తం ఈశ్వరుడికి నివేదించిన ఆహారాన్ని భుజించడము మొత్తం ఇంద్రియ వ్యాపారాలన్నీ ఈశ్వరాభిముఖము చేయుట భోగిని విలియా పువ్వులకి సుగంధము లేదు కనుక అవి ఈ స్కీమ్లో ఫిట్టు కాదు అవి అందు అవి పూజకు పనికిరావు అనే అందుకోసం చెప్పారు కానీ యథార్థంగా అది అయోగ్యములు ఇవి అలాగంటేది ఏమీ లేదు ఈ సృష్టిలో అని ఇదంతా ఉద్ధమదీతలో విచారం వీడి చేత కర్మ చేయించడం కోసం ఇలా చెప్పాను కానీ అవంతా అలాంటి గుణదోషాలు ఏం లేవని చెప్పారు మరైతే అసలు గుణదోషములంటే ఏమిటని అడిగితే గుణదోషదృషి దోష గుణస్థూభయవర్జిత ఇది గుణము ఇది దోషము అనే దృష్టే దోషం గుణము దోషము కల్పితము దృష్టియే గుణము సో కాబట్టి తత్వాన్ని చాలా కాషస్గా అర్థం చేసుకుని కాబట్టి అజం సర్వం అనుస్మృర్త్యా పుట్టాడు అంటే మంచి ముహూర్తమా చెడ్డ ముహూర్తమా మంచి నక్షత్రమా చెడ్డ ఇలా మొదలవుతుంది అది చేసినప్పుడు ఏదో చేశారు అయింది ఏదో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సర్వం అజం చూడండి అది ఇంట్లో అజం అంటే నా జాయతే ఇత్యజం ఇది పుట్టలేదు ఏది పుట్టదు నా జాయితే అస్మాదితే అజమ్ ఇది మరొకదానికి జన్మను ఇయ్యూ ఇట్ ఈజ్ నాట్ బోర్న్ అండ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ బర్త్ టు ది అదర్ ఇప్పుడు వీడంటాడు నేను తండ్రిని అంటాడు అంటే అర్థం ఏంటి హి హెస్ గివన్ బర్త్ టు ది అదర్ నేను కొడుకును అంటాడు అంటే అర్థం ఏంటి ఐ వాజ్ గివన్ బర్త్ బై ది అదర్ అజం సర్వమనుస్మృతి నేను పుట్టలేదు నేను ఇంకో హళ్ళకి జన్మను ఇయ్యలేదు అయిపోయింది పీరియడ్ ఓవర్ బస్ ఎంత ఫ్రీడమ్ అండి ఆ ఫ్రీడమ్ మీదే సామాన్యమైన ఫ్రీడమా తర్వాత అజమ్ అని అండంచేత యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ షడ్ భావ వికార జాయతే అస్థి విపరి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి కేవలము పుట్టుక లేదు అంటే మృత్యువు నుంచి విముక్తి వచ్చేసింది మృత్యువు నుంచే కాదు సకల భావ వికారముల నుండి జరామరణ మోక్షాయ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి నేను పుట్టలేదు కాబట్టి నేను పుట్టాను అంటూ ఉండకూడదు ఇదో పాఠ అలవాటైపోయింది అందరికీ నేను పుట్టాను అంటూ వీళ్ళు పాపం ఊపిరి పీల్చుకుని ఏదో కొంచెం పనులు ఉందామని ఏదో పని చూసుకుందాం అనేది నేను పుట్టాను అన్నా అంటే మళ్ళీ వీడు బర్త్డే చేయాలి వీడి ఇంట్లో ఉంటుంది నేను భిక్షకు వెళ్ళాను స్వామీజీ నిన్న నా భిక్ష శనివారం ఉన్నాడు స్వామీజీ నిన్నేమో మా ఈ మనవరాలు బ బర్త్డే ఆశీర్వదించండి ఒకే ఆశయం రేపేమో మనవడి బర్త్డే ఆశీర్వదించాలి ఆశయం అని స్వామీజీ బ్యాడ్ లక్ అండి ఆ మనవరాలు బర్త్డే నాడు మీరు రాలేదు మనవడు బర్త్డే నాడు రాలేదు మధ్యలో వచ్చారు అది బ్యాడ్ లక్ ఏం చెప్పమంటారు వేదాంత విద్యార్థులు కాదు కాబట్టి తలకాయ ఊపేసి భోజన చేసి వచ్చారు వేదాంత విద్యార్థులు అయితే చాలా దురదృష్టకరమైన విషయం పని ర్త్డే మ్యారేజ్ డే కొంచెం నలుగురు ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి సపోజ్ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలాగా ఇద్దరు ముగ్గురు బ్రదర్సు సిస్టర్స్ అలా కలిసి ఉన్నారనుకోండి వీడి సంవత్సర కాలం బర్త్డేస్ మ్యారేజ్ డేస్ తోటే బర్త్ డే మ్యారేజ్ మ్యారేజ్ డే బర్త్ డే మ్యారేజ్ అంటే అర్థం ఏంటండి వై వై షుడ్ సెలబ్రేట్ మ్యారేజ్ డే వై షుడ్ యూ సెలిబ్రేట్ నేను ఆ రోజునే ఈ ఈ మహాదానాన్ని చేశాను ఈ ధర్మాన్ని చేశాను ఇలాగంటే పని మంచి పని చేశాను మళ్ళీ అది గుర్తు చేసుకుని ఇంకో అలాగేమైనా ఉండాలి కానీ మ్యారేజ్ డే అంటే అది వెరీ క్రిస్టలైజ్డ్ సెల్ఫ్ సెంట్రడ్ యాక్టివిటీ కాదు అంతకు ముందు కొంచెం నాన్నగారు చెప్పిన మాట విని తల్లి తల్లి చెప్పిన మాట వినివాడు మ్యారేజ్ అవ్వకముందే తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం మానేస తండ్రి ఉన్నాడు కొడుకును అడిగాడు నాన్న ఓ లక్ష రూపాయలు ఇవ్వరా నాకు కొంచెం పనుంది ఓ లక్ష రూపాయలు ఇవ్వాలి అడిగాడు అడితే వాడు చెప్పాడు నాన్నగారు ఇప్పుడు నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే నాకు మ్యారేజ్ నేను చేసుకోవాలనుకుంటున్నాను నా ప్లాన్ అంతా సక్రమంగా కుదిరితే రాబోయే త్రీ ఫోర్ మంత్స్లో నాకు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయితే నాకు చాలా బాధ్యతలు వస్తాయి కాబట్టి నేను మీకు ఇప్పుడు ఇవ్వలేను ఉన్నది యథాతథంగా చెప్పాను మరియు ఏమనుకోకండి అని చెప్పాడు కరెక్ట్ ఈ ఈజ్ రైట్ అతను చెప్పిన దాంట్లో తప్పేం లేదు నా పాయింట్ ఏంటంటే మ్యారేజ్ ఈజ్ అ సెల్ఫ్ సెంట్రడ్ యాక్టివిటీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం ఏముంది సార్ నో నీడ్ ఫర్ సెలబ్రేటింగ్ మ్యారేజ్ డే ఇవన్నీ కూడా కల్పితాలి సో అజం సర్వమనుష్ కాబట్టి అపూర్వం అనపరం పూర్వం లేదు పరం లేదు పూర్వము పరము అంటే కాలప్రవాహంలో అంతర్భాగం అయిపోతాడు కాలప్రవాహంలో ఉన్నాడంటే వాడు తత్వాన్ని తెలుసుకున్నట్టు ఎక్కడైంది తత్వం కాలాతీతం కదా సత్ శ్రీ అకాల్ అది తత్వం సత్ అది సత్ది సదేకమైన సోమ్యేద మగ్గరాశీతి అది ఆ కాళ్ళది కాళ్ళ సంబంధం లేనిది అది తత్వం అది తెలుసుకోవా అంటే అది మానేసి నేను పుట్టాను అంటో ఇలా మొదలు పెడితే అది సందర్భం కాదు అది అది వివేకం అనిపించుకోదు కాబట్టి అజం సర్వమనుస్మృత్య తర్వాత సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవా బ్రహ్మ ఇలాంటి మాటలు ఉన్నాయా లేవా ఉపనిషత్తుల్లో వాటికి అర్థం ఏమిటి ఏకమేవా అద్వితీయం అంటే అర్థమేమిటి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అంటే అర్థం ఏమిటి అది కార్యము కాదు అది కారణము కాదు నతత్ర కశ్చిజనిత అంటే ఓ మంత్రం శ్వేతాశ్వేత రూపనిషత్తు అంటే అది కారణము కాదు కార్యము కాదు ఆత్మతత్వం అది కారణకార్యభావంలో ఫిట్ కాదు తర్వాత ఇప్పుడు మనిషికి బంధం ఏమిటని అడిగారు సంసార బంధం అంటే వేదాంతం అంటే చాలా మౌలికంగా ఉంటుంది చాలా మౌలికమైనటువంటి తత్వాన్ని బోధించింది వేదాంతం మీరు టాపికల్ ఇష్యూస్లో మనిషి బద్ధుడై ఉంటాడు టాపికల్ ఇష్యూస్ వచ్చిపోయేటువంటి సమస్యలు అవి వాటిని సమస్యగా ఎందుకు స్వీకరిస్తాడంటే జగత్తు సత్యత్వం అనే భావన చేపొచ్చు జగత్ సత్యం భావన నుంచి వచ్చినటువంటి సమస్య జగత్తుకు మిథ్యా తెలుసుకుంటే టాపికల్ ఇష్యూ ఏ ఉండదు ఎందుకంటే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అస్టు సో కార్యకారణ ఇప్పుడు మనిషిని బంధించేవి మూడు ఏమిటవి ఒకటి దేశము అంటే యు ఐడెంటిఫై విత్ ఎఫామ్ దేశంలో బంధింపబడ్డాడు ఈ దేశంలో ఉన్నాడు ఆ దేశంలో లేడు సో దేశానికి పరిమితం ఐడెంటిఫికేషన్ విత్ ఎ ఫార్మ్ కాలము పుట్టుక మరణము కాల ప్రవాహంలో మార్పు చె చె చెందుతూ ఉంటాను నేను అనే అజ్ఞానం రెండు మూడు కాజాలిటీ ప్రిన్సిపల్ స్వామి వివేకానంద ఏమన్నారంటే పరబ్రహ్మని ఇంతకుముందు నేను మీకు బొమ్మాది వేసి చూపించా పరబ్రహ్మని ప్రిజం గుండా చూడాలి మీకు జగత్తు కనపడుతుంది ఆ ప్రెజం ఏమిటి ప్రిజంకి త్రీ ఫేసెస్ ఉంటాయి ఏమిటి ఆ త్రీ ఫేసెస్ స్పేస్ టైం కాజాలిటీ కాలకార్యభావం కారణం ఏమిటి ఇప్పుడు మీరు చిన్నపి ఎవడైనా పిల్లాడు కనపడ్డాడు అనుకోండి ఎరా నువ్వు ఎవరబ్బాయి అని అడుగుతాడు అంతే కారణకార్యభావం అదే మహాత్మునున్నాడు అనుకోండి ఆహా ఈ పిల్లవాడిలో ఆ చైతన్య శక్తి ఎంత అందంగా ఉంది ఈశ్వరుడే మనముంది రూపంగా ఉన్నాడే మనం ఈ పిల్లవాడికి ఏదైనా సేవ చేయగలుగుతామా అని మహాత్మును అనుకుంటాడు అంతేగాని నువ్వు ఎవడబ్బాయి అని అడగడం ఓ అమ్మాయి వచ్చింది ఓ పదేళ్ళ అమ్మాయో ఎనిమిదేళ్ళు అమ్మాయి పరికినీ కట్టుకుని పోయి గంటలు వచ్చింది వస్తే నా పక్కన ఎవరో ఉన్నారు ఏం పిల్ల నువ్వు ఎవరి పిల్ల వేయని అడిగారు నేను ఎందుకులేండి ఎవరి పిల్ల పిల్ల ఎందుకు వచ్చిన ప్రశ్నలు పిల్లరమ్మా అని నా దగ్గర రో ఉంది ఆ అమ్మాయి ముఖం చాటంత అయింది అది పుచ్చుకుని వెళ్ళింది అలా కారణ కాజీ ఎవడపిల్ల ఆ పని వచ్చిన పిల్ల అంటే ఆయన ఓ శోద్ర పిల్ల నా ఎవరు సో ఆ రకంగా ఈ కారణకార్యభావము అన్నది మనిషిని బంధిస్తుంది ఆ భావనని కలుషితం చేసి పెట్టు కారణకార్యభావమే ఉండరాదు అంటే అజం అని అర్థం అజం సర్వమనుస్మృత్య ఈశ్వరుడే సర్వము ఈశ్వరునిగా దర్శించడం అభ్యాసం చేయాలి కారణకార్యభావంలో మీకు నామరూపాలు ఉంటాయి తప్ప ఈశావాస్యమిదం సర్వం సర్వం కల్విధం బ్రహ్మ ఇత్యాది మాటలేమీ ఉండవు కాబట్టి అజం సర్వమనుస్మృత్య జాతన్నైవతు పశ్యతి జాతం అంటే అనేకం లేకపోతే జాతం అంటే పుట్టింది ఇది పుట్టింది అది పుట్టింది నేను పుట్టాను వాడు పుట్టాడు ఇది చాలా తప్పండి లౌకికులకి వాళ్ళకి తెలియదు లోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకేం తెలియదు జన్మ మృత్యువులు యథార్థములు అనుకుంటాం తనవే అని దేవాలయాలకి వాటికి వెళ్ళిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు వాళ్ళు మరోలా ఏమనుకోరు తనవే అనుకుంటారు సో దేవాలయాలు ఇప్పుడు బర్త్డే పార్టీ చేస్తున్నాడు వాడు ఏమనుకుంటాడు నేను పుట్టేనా అనుకుంటాడు బర్త్డే నాడు పూజ చేస్తున్నాడు వాడేమనుకుంటాడు ఇంతకంటే భిన్నంగా ఏమైనా అనుకుంటాడు పార్టీ బదులు పూజ చేశాడు కాబట్టి వీడేమైనా వివేకవంతుడని మీరు అంటారా పార్టీ చేసేవాడు ఎంత అవివేకం వీడు కూడా అంతే అవివేకం పైగా పార్టీ చేసిన వాడికి వాడికి అట్లీస్ట్ ఈ రెలిజియస్ క్రెడెన్షియల్స్ పెట్టుకోడు వాడు వాడు క్లీన్గా ఉంటాడు నేను నో రెలిజియస్ క్రెడెన్షియల్ నా బర్త్డే నేను పార్టీ ఇస్తున్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎమ్ ఎంజాయింగ్ అంటాడు అట్లీస్ట్ సమ్ బేసిక్ ఆనెస్టీ ఉంటుంది వీడి దగ్గర అది లేదు వీడు చాలా రెలిజియస్ పర్సన్ అంటాడు నేను పుట్టాను అంటాడు తప్పు కాదు ఇటువంటి వైరుధ్యాలు ఉండకూడదు అంటే మరి యూఆర్ థీన్ అబౌట్ ఇట్ యూ షుడ్ నాట్ హ్యావ్ సచ్ వైరుధ్యం సచ్ కాంట్రడిక్షన్ ఉండకూడదు ఎప్పుడూ కూడా పాఠం చెప్తున్నప్పుడు మరి వీళ్ళు అయితే ఎలా చేశారు అలాంటి ఎగ్జాంపుల్స్ అడగకూడదు నేను ఎక్కడో పాఠం చెప్తున్నా పాఠం చెప్తా ఉంటే ఓ విద్యార్థులు వేచి అడిగాడు స్వామిజీ మరి ఆయన అలా చేశారు చూడవా నీకు మనుషుల గురించి కావాలా పాఠంలో ఏముందో కావాలా ఆయన అలా ఎందుకు చేశారో వెళ్ళి ఆయన్ని అడుగు లెట్కి ఎక్స్ప్లెయిన్ అజం సర్వమనుస్మృర్తి అర్థం ఏం చెప్తుంటే ఆయన అలా చేసేడుంటావేంటి అనే కోప్పపడ్డా కాబట్టి శ్రీరాముడు బర్త్డే చేసుకున్నాడా శ్రీరాముడు తర్వాత శ్రీరాముడిని అవతారం శ్రీరాముడిని శ్రీరాముని కాలంలో ఎవరో అవతారంగా అవతారం ఆ కాలంలో ఉండదు తర్వాత వస్తుంది సాయిబాబా గారు ఉన్న కాలంలో దేవాలయాలు ఉండవు ఆయన దేహత్యాగం చేశాక దేవాలయాలు కడతారు ఏదైనా అంతే అలాగే ఉంటుందా కాబట్టి శ్రీరాముడు బర్త్డేని తర్వాతి కాలంలో భక్తులు చేసుకుంటారు శ్రీరామనవమి అని మనం చేసుకుంటాం శ్రీకృష్ణాష్టమి మనం చేసుకుంటాం అలాగే శంకరాచార్య జయంతి మనం మనం చేసుకుంటాం శంకరాచార్య ఆ దారికుని వీళ్ళు చూసారా పెట్టారా ఎవడో ఏదో అన్నాడు అది కంటిన్యూస్ ఏదో పంచమి నాడు పుట్టాడునో ఎవరో ఏదో శంకర జయంతి రాసిన వాళ్ళు ఏదో హోట అనాలి కాబట్టి అన్నారు అని చేతలో అది ఆయన అప్పుడు పుట్టారు ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారు నేను వైశాఖ పంచమి నాడు పుట్టాను నా క్యాలెండర్ ఇదిగోని చెప్పారు ఆయన ఆయన ఏం చెప్పారు నమే పిత నమే మాత శ్లోకాల్లో ఆయన నిర్వాణ చట్టంలో దశ శ్లోకిలో నాకు తల్లిదండ్రులు లేరని చెప్పారు అందరూ తర్వాత అసలు మరొకటి ఉంది ఫలానాయన తండ్రి అని అన్నారు ఇప్పుడు వీడి మూలంగా తండ్రి అయ్యాడా వీడి సంబంధం లేకుండా తండ్రి అయ్యాడా ఆయన వీడి మూలంగా కాబట్టి వీడు తండ్రి ఆయన తండ్రి ఎలా అయ్యాడు తండ్రి యు ఆర్ ది ఫాదర్ బికాజ్ యు మేక్ ది ఫాదర్ ఫాదర్ సో యుఆర్ ది ఫాదర్ అంటే అర్థం ఏంటండి ఇవన్నీ కూడా చాలా ఇన్సిడెంటల్ అండ్ అన్్రియల్ అని అర్థం ఈ కార్యకారణ భావం మీద పితాపుత్ర భావం మీద అలాత శాంతి ప్రకరణలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉంటాయి అని నాకు గుర్తు మళ్ళీ ఏడాది మీరు అజం బ్రహ్మ సర్వం ఇత శాస్త్రాచార్యోపదేశ అనుస్మృత్యా అయా అను పశ్చాత్ మీరు గుర్తుపెట్టుకోండి ఎలాగో ముందు అసలు తెలియాలి కదా గుర్తుపెట్టుకోవాలంటే ఓకే శాస్త్రం చదువుకోండి శాస్త్రాన్ని చదవాలి ఆచార్యుని ద్వారా చదవాలి అంతేగాని ఏదో పురాణ కాలక్షేపంలాగా చేస్తే ఉపయోగమైంది కొంతమంది ఏం చేస్తారంటే పురాణానికి వెళ్తారు ఆ పురాణానికి వెళ్తే అక్కడ ఏదో చెప్తారు ఏం చెప్తారు పురాణం అదే పురాణం కదా కొత్తగా చెప్పేది ఏముంటుంది సో ఏదో చెప్తూ ఉంటారు ఆ చెప్తున్న దాంట్లో చెప్పడానికి విషయం ఉండదు అక్కడ విషయం ఉండదు ఏదో సింపుల్ విషయం ఉంటుందో అది అందరికీ తెలిసింది ఉంటుంది దాన్ని మీరు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అందుకోసం జనాల యొక్క అటెన్షన్ హోల్డ్ చేయటానికి సబ్జెక్ట్ మ్యాటర్ సరిపడదు ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్లో పెద్ద విషయమే ఉండదు తెలుసున్నదే ఉంటుంది అందరికీ మోరల్ లెస్ అందరికీ తెలుసుంటుంది కంప్ సబ్జెక్ట్ మ్యాటర్ కెనాట్ హోల్డ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ గంటన్నరసేపు వెంటనే ఎంగేజ్ చేసి పెట్టాలి గంటన్నర రెండు గంటలు ఎంగేజ్ చేసి పెట్టాలి సో ఏం చేస్తారు ఇప్పుడు ప్రహ్లాదుడు అన్నారు అనుకోండి హౌ డూ యూ ఎంగేజ్ ప్రహ్లాదుడు హిరణ్యకృష్ణుడు అందరికీ తెలుసు హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంగేజ్ ఎనీబడీ అంద తత్వం అంటే ఎంగేజ్ చేయచ్చు తత్వం అనే ప్రసక్తే లేదు చెప్పేవాడికి లేదు వినేవాడికి లేదు కాబట్టి ఫర్గడే బోట కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి జస్ట్ టు హోల్డ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఆర్కెస్ట్రాను డాన్స్ ఫ్లోర్ పెట్టుకోవాలి కొంతసేపు ఆర్కెస్ట్రా కొంతసేపు డ్యాన్స్ ఆ టూ అవర్సు ఆ రకంగా ఫిలప్ చేయాలి ఈ రకంగా అలవాటు పడిపోతారు దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని దీనికి అలవాటు పడతారు You see, I am not complaining. I am not complaining. I am giving the psychological account of a phenomenon. I have not been given to you. I have never given the psychological account of a phenomenon. This phenomenon is a phenomenon. It was not like this in earlier days. This phenomenon is called psychology. What is the psychology? Psychology, people are insecure. And they are very stressed out. And so they are looking for certain entertainment. And people are religious. Basically religious. Therefore, here in this state, religious entertainment is coming. That's why you are going to go. Abandon. You forget yourself. You can't go. You can dance. West below dance is... ఏదో మ్యూజిక్కి అనుగుణంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు వెస్ట్లో పురుషుడు స్త్రీ కలిసి డ్యాన్స్ చేస్తారు ఇక్కడ ఆ కీర్తన ఏదో ఉంటుంది దేవుడి నామాన్ని దానికి తగ్గట్టుగా వీళ్ళు డ్యాన్స్ చేస్తారు దేవుడి నామం మంచిది బట్ డ్యాన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆ రకంగా దేవుడి నామం పేరుతో డ్యాన్స్ కైండ్ ఆఫ్ అబాండన్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్ అది మంచిది కాదు తర్వాత ఈ మ్యూజిక్ అని పెట్టి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ దాన్ని పెట్టి దర్ ఫర్ ది ఎంటైర్ రిలిజియన్ ఈజ్ బాయిల్డ్ డౌన్ టు మ్యూజిక్ అండ్ డాన్స్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ సో వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ సో దె ఫీల్ గ్రేట్ అబౌట్ టైం గడిచిపోయింది మన బుద్ధికి పదును పెట్టాల్సిన అవసరం లేదు దేన్ని లోతుగా చూడాల్సిన అవసరం లేదు పరిశీలించాల్సిన అవసరం లేదు శాస్త్రం చెప్పేవాడికి లేదు వినేవాడికి లేదు ఎవరికీ అక్కర్లేదు టూ అవర్స్ అయిపోయింది సో ఐ గేడ్ సంథింగ్ అనే ఆత్మవంచిన వీడు చేసుకుంటాడు ఐ గేవ్ సంథింగ్ అనే ఆత్మవంచన ఆయనకి ఆయన చేసుకుంటాడు దెన్ మొదలెట్టాను కాబట్టి కంటిన్యూ చేస్తుందని ఏమో అనుకోకండి సో దెన్ ఏమవుతుందో తెలుసినా మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రారంభమవుతుంది గురువు స్టార్ట్స్ ఎక్స్ప్లాయిటింగ్ ది శిష్య అండ్ శిష్య స్టార్ట్స్ ఎక్స్ప్లాయిటింగ్ ది గురువు వాళ్ళకి తెలియకుండగా గురువు గారికి ఏమో వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు సైకలాజికల్గా గురువుగారికి ఆయన వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు వీళ్ళు ఆయన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు వీళ్ళందరూ నాశిస్తున్నాను ఆయన అనుకుంటాడు ఆయన ఫోటో ఒకటి బ్యాడ్జి పెట్టుకుని వీడు తిరుగుతూ ఉంటాడు మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ సైకలాజికల్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఈ రకంగా తయారవుతారు ఇలా ఉండకూడదు ఆచార్య ఉపదేశం అండ్ దెన్ మనన నిర్ధ్యాసం దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంతేగాని శాస్త్రాన్ని గాలి బిగులు పెట్టేసి ఆచార్య శాస్త్రాచార్య మీరు ఈ శాస్త్రాచార్య ఉపదేశ అనే మాట శంకరులు ఓ 100 టైమ్స్ అనుకుంటారు ఆయన ఎక్కడా శాస్త్రోపదేశం అనలేదు ఎక్కడా ఆచార్యోపదేశం అనలేదు ఎందుకంటే హ్యూమన్ వీక్నెస్ ఆయనకి తెలుసు ఆచార్యుడు మనకు అక్కర్లేదు శాస్త్రం మనమే చదువుకుందాం అనే హ్యూమన్ వీక్నెస్ ఉండదు అలాగే శాస్త్రం లేవు మా గురువు గారు మా మా మోక్షం మా గురువు గారు చూసుకుంటారు వారికి దండం పెడుతూ ఉండడం దక్షిణిస్తూ ఉండడం తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఉండడం ది జాబ్ ఈజ్ డన్ అనే హ్యూమన్ వీక్నెస్ ఉంది ఈ రెండు వీక్నెస్లో ఆయనకు తెలుసు అంచేతనే నువ్వు ఇలాంటి వేషం వేకు శాస్త్రం నువ్వు చదువుకోలేవు గురువు దగ్గర కూర్చొని చదువుకోవు గురువుగారిని ఎక్స్ప్లాయిడ్ చేయకు తీర్థప్రసాదాల కోసం కాదు గురువు గారు మేము వేదం చదువుకున్నాం గురువుగారి దగ్గర ఎప్పుడూ తీర్థప్రసాదాలు తీసుకోలేదు వేదం చదువుకున్నావు అంతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా మేము తీసుకునేవాళ్ళము కదా ఇదంతా షార్ట్ కట్ స్పిరిచువాలిటీ దెర్ఆర్ నో షార్ట్ కట్స్ శాస్త్ర ఆచార్య ఉపదేశక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఆచార్యుడి ద్వారా తెలుసుకోవాలి పాఠం అనేది కొంత షేర్ ఉండాలి పాఠం అంటే గోరుముద్దలు తినిపించేట్లా ఉండకూడదు షేర్ చేయాలి పట్టుకుంది మనిషిని షేర్ చేసి ఆత్మవిమర్శ చేసుకునేట్లాగా ఓపెనప్ చేయాలి మైండ్ని మైండ్ జనాల మైండ్ బూజు పట్టు ఉంటుంది ఐ టెల్ యూ ఆ బూజు దులిపి చీపురు గట్టపుచ్చుకొని శుభ్రంగా తుడిచేసి కొన్ని రాంగ్ నోషన్స్ తుడిచి క్లీనప్ చేసి ఓ పూర్ణమద పూర్ణమిదని చెప్పేసి లేచక్క అప్పుడు దెన్ హీ కెన్ గ్రో కాబట్టి శాస్త్ర ఆచార్య ఉపదేశత అనుస్మృత్య తద్విపరీతం ద్వైతజాతం నైవతు పశ్యతి వీడు ఎప్పుడైతే శాస్త్రాచార్యోపదేశాన్ని స్మరిస్తాడో దాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడో దాన్ని వంట పట్టించుకుంటాడో అప్పుడు వాడికి సర్వమునందు ఆ అఖండ సద్రూపంగా పరబ్రహ్మ దర్శనమిస్తాడు తప్ప ఈ గుణదోషములు సుఖదుఃఖములు ధర్మాధర్మములు పుణ్యాపుణ్యములు మన పార్టీ అవతల పార్టీ కాబట్టి మన పార్టీ ఓ మహాత్మును ఏమన్నాడంటే మన పార్టీ ఆపోజిట్ పార్టీ ఇది మహాపాపం ఉన్నాడు ఎందుకని అంటే మన పార్టీ వాడు ఎంతటి అయోగ్యుడైనా ఎంతటి దుర్మార్గుడైనా వాడు మంచివాడే అవతల పార్టీ వాడు ఎంత మంచివాడైనా వాడు అభాగ్య అయోగ్యుడే అలా ఉందా లేదా ఇలా ఉందా లేదా ఇప్పుడు ఒక డిస్కషన్ అయింది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకి మెంబర్ని పంపించింది తెలుగుదేశం వాడిని అడిగారు ఏమని చెప్పాడో తెలిసిన ఆయన ఇదివరకు రాజ్యసభకి విద్వాంసులు పండితులు ఆర్టిస్ట్ గొప్ప సోషల్ స్టేటస్ ఉన్నవాళ్ళు వెళ్ళేవారు ఇప్పుడు డబ్బు ఉన్నవాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు రాజకీయ క్రైమ్ చేసిన వాళ్ళు వెళ్తున్నారు మూసలి వాళ్ళు ఎలక్షన్లో నెగ్గలేని వాళ్ళు కానీ డబ్బు ఉన్నవాళ్ళు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వెళ్తున్నారు అని చెప్పాడు ఇది వినడానికి ఎలా ఉంది చాలా ఐడియల్గా చెప్తున్నాడు అన్నట్టుగా ఉంది అప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ని గురించి అడిగారు ఆయన చెప్పిన డిస్క్రిప్షన్ యాజ్ సచ్ ఆయన పార్టీ క్యాండిడేట్కి వర్తిస్తుంది ఆయన ఏమని చెప్పాడో తెలుసిన అతను బాగా సేవ చేశాడు పార్టీకి బాగా సేవ చేశాడు మంచి వయస్సులో ఉన్నాడు ఆ తర్వాత సమాజానికి కూడా మంచి సేవ చేయగలుగుతాడు ప్రజల యొక్క భావాలను బాగా వినిపిస్తాడు మంచి క్యాండిడేట్ అని చెప్పాడు ఈ పార్టీ దృష్టి ఉంది ఇంత తప్పు దృష్టిదే కానీ మనకి నచ్చిన పార్టీ వాడు పెర్ఫెక్ట్ ఏం చేసినా మన పార్టీ వాడు చేస్తే కరెక్ట్ ఆపోజిట్ పార్టీ వాడు ఎంత మంచి పని చేసినా రాంగ్ బట్టి అంటే ద్వంద్వలు ఎంత డేంజరస్గా ఉంటాయన్న దానికి దర్శనాథంగా చెప్పాడు కాబట్టి నో పార్టీ అని ఈ విధంగా సకల ద్వంద్వాలకి అతీతంగా ఉంటాడు ద్వంద్వాలను దర్శించడు ద్వంద్వాలను ఎప్పుడైతే దర్శించడో రాగద్వేషాలే ఉండవు అయితే ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే తద్విపరీతం ద్వైత జాతం అద్వయ పరబ్రహ్మకి విరుద్ధమైనటువంటి ద్వంద్వ సమూహాన్ని నైవ చూడనే చూడదు అంటే ఏమిటి ఉండి చూడటం లేదా లేకపోతే అసలు వాస్తవంగా అవి లేవంటారా అభావాత్ మీకున్నట్టు కనపడ్డం తప్ప అవి వాస్తవంగా లేవు లయే సంబోధేత్ చిత్తం దిక్షితం శమయేత్ పునః సకషాయం విజయాత్ సమప్రాప్తన్న చాలయేతే ఏమంటే మనస్సును నిగ్రహించి ఎలా నిగ్రహించడము అంటే వైరాగ్యము కామభోగాన్ని నివర్తి శాస్త్రశ్రవణ మనన నిధిధ్యాసనములు అనుస్మృతి తర్వాత కారణకార్యభావం నుంచి ఈ జన్మ మృత్యువుల దేహాభిమానం నుంచి బయటపడుట సో సర్వమునందు అదే సత్యవస్తువుని దర్శించే ప్రయత్నం చేయుట ఈ విధంగా మనం ఆత్మనిష్టని సంపాదించుకోవాలి అని ఇంతవరకు చెప్పారు దాని మీద కొంత అభ్యాసం ఎలా చేయాలి అని ఆచార్యులు మెడిటేషన్ ప్రాసెస్ ఒకటి మొదలుపెట్టి చెప్తున్నారు అవతారికి ఏవమనేనా జ్ఞానాభ్యాస వైరాగ్య ద్వయోపాయేనా అంతవరకు అవతారం లయే సంబోధయే చిత్తము సో ఇంతవరకు చెప్పింది ఏమిటంటే మీకు ఉపాయం చెప్పారు ఉపాయం ఏమిటంటే జ్ఞానాభ్యాసము వైరాగ్యము జ్ఞానాభ్యాసం అంటే అనుస్మృతి జ్ఞానాభ్యాసం అంటే మూడండి శాస్త్ర శ్రవణ మనన నిధుధ్యాసనములు దానికే జ్ఞానాభ్యాసము అంటారు మనం నిధిధ్యాసనం ఎలాగా రాబోతోంది కాబట్టి శ్రవణ మననములు శాస్త్రాన్ని శ్రద్ధగా చదవటం మననం చేసుకోవటం మనం అభ్యాసం చేయాలి ఇప్పుడు చూడండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలియగోరే పక్షంలో అది కనుక మీరు గోల్ కింద జీవితంలో పెట్టుకున్నట్లయితే మీరు నిరంతరంగా బ్రేక్స్ లేకుండగా అన్ని సమయాల్లో ఆత్మనిష్టను పొందే ప్రయత్నం చేయాలి ఆ దిశలో మీరు వర్క్ చేస్తూ ఉండాలి నిరంతరంగా మనస్సుని వాచ్ చేయటం కావచ్చు లేకపోతే అస్పర్శగా ఉండడం కావచ్చు లేకపోతే సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ లేకపోతే చక్కటి శాస్త్రీయ గ్రంథాన్ని అధ్యయనం చేయటం లేకపోతే క్లాస్లో కూర్చోవటం వాట్ ఎవర్ వే యు డూ ద ఆత్మా మస్ట్ బీ ఇన్ యువర్ ఫోకస్ ఆల్ ది టైమ్ నిరంతరంగా ఆత్మనే ఫోకస్లో పెట్టుకుని ఉండాలి అప్పుడు ఎలా ఎంతవరకు అంటే సడన్గా యూ విల్ రియలైజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ మనకు కొత్త కాదు నేను ఉన్నాను నేను పుట్టాను తప్పు నేను ఉన్నాను నేను ఉన్నాను దట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దట్ ఎగ్జిస్టెన్స్ నేను పుట్టేననుకున్న సీక్రెటే ఉంది ఏమీ లేదు అందరూ అనుకునే మాటే మనం అనుకుంటున్నాం దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఐ ఆమ్ వాట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ ఐమ్నెస్ వాట్ యామ్ఐ ఆర్ హూ యామ్ ఐ ఆ సీక్రెట్ తెలుసుకోవాలి ఆ సీక్రెట్ అంటే ఏంటంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ అదో అది సీక్రెట్ తర్వాత ఆల్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ అయితే మరి ఆళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది బికాస్ ఆఫ్ డిఫరెంట్ నామరూపాస్ ఈ ఆళ్ళు అనేది వచ్చింది ఈ నామరూపములు లేవు మిథ్య ఆల్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అంత ఎగ్జిస్టెన్సే సర్వం కల్విదం బ్రహ్మా బ్రహ్మ అంటే ఎగ్జిస్టెన్స్ ఆల్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఐఆమ్ దట్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది తెలుసుకోవాలి దాని దిశలో ప్రయత్నం చేయాలి కానీ ఈ లౌకిక విషయాల్లో పడి ఏదో దేహానికి కావాల్సిన వ్యవస్థ చేయడం అయిపోయింది తర్వాత ఏదో పిల్ల పీచు వాళ్ళకి కావాల్సింది కూడా చేయడం అయిపోయింది ఇంకా వాళ్ళ వెంటబడి వాళ్ళ నెత్తిమీద ఎక్కించుకుంటే ఏమొస్తుందండి వాళ్ళు మన రారు కూడా వాళ్ళ బిజీలో వాళ్ళ దేహావ్ ఎ లైఫ్ బిఫోర్ దామ్ అనడం ఈ లోకంలో ప్రతివాడి ముందు ఓ లైఫ్ ఉంటుంది వాడి ముందు వాడి కెరియరు వాడి యాస్పిరేషన్స్ వాడి వాడి బ్యాంక్ అకౌంటు వాడి భార్య వాడి పిల్లలు అది ఉంటుంది మనం కూడా ఆ దశలో వచ్చిన వాళ్ళమే కదా సో ఎవ్రీబడీ ఈజ్ ఎ లోన్ ఇన్ దిస్ వరల్డ్ ఇది చాలా క్రూయల్ వరల్డ్ అండ్ అన్ఫర్ ఆల్సో ఆ వరల్డ్లో ఆ రకంగానే ఉంటారు అందరూ కూడా సో మనం మన ఈగోని తీసుకెళ్లి మిగతా వాళ్ళ ఈగోతోటి క్లాష్ పెడితే మనకి క్లాష్ తప్ప మనస్సుకి క్లేశం తప్ప ఇంకే ఉండదు కాబట్టి దృఢమైన వైరాగ్యంతో ఈ రకమైన ఈ ఆసక్తి లంపటాన్ని అంతని కూడా పక్కన ఆ నిరంతరమైన ఆత్మనిష్టతోటి ఉండాలి తర్వాత దీంట్లో రెండు ఉన్నాయి నాకు ప్రధానమైనది ఆత్మనిష్ట దాన్ని స్మృతి అంటారు అనుస్మృతి అనుస్మరణం ఈ అనుస్మరణం అనేది మనస్సుకి సంబంధించి ఉంది అనుస్మరణము ఈజ్ వితిన్ ది మైండ్ మీరు శాస్త్రాన్ని చదువుకోవాలి క్లాస్ అటెండ్ చేయాలి ఇంటికి వెళ్ళి పాఠం చూసుకోవాలి మళ్ళీ ఓసారి మహాత్ముల బోధనని మనం ఇంకోసారి వినాలి ఇంకోసారి చదవాలి ఆల్ దీస్ ఈజ్ విత్ వైరాగ్యం ఉండాలి సో ఇదంతా విత్ ది మైండ్ తర్వాత సెల్ఫ్ అబైడెన్స్ ఆత్మనిష్ట ఆత్మ ఆత్మ ఆత్మ యొక్క స్వరూప సాక్షాత్కారము ఇట్ ఈస్ బియాండ్ ది మైండ్ కాబట్టి విత్ ఇన్ ది మైండ్ మనం చేయగలుగుతాం బియాండ్ ది మైండ్ హ్యాపీన్స్ విత్ ఇన్ ది మైండ్ యూ డూ బియాండ్ ది మైండ్ హ్యాపీనెన్స్ విత్ ఇన్ ది మైండ్ యు డూ అంటే ఏం చేయాలి నిరంతరమైనటువంటి ఆత్మస్వరూప అనుస్మృతి మైండ్ యొక్క మూమెంట్ని కూడా వాచ్ చేస్తూ ఉండటము ఆ లక్ష్యాన్ని ఎప్పుడూ దృఢంగా పెట్టుకోవడము లక్ష్యశుద్ధి కలిగి ఉండడము దాని ఎడలో మనం చేసి సాధన క్లీన్గా పెట్టుకోవడము సాధనకి కష్టపడక్కర్లేదు మీరు సాధనని విడిచిపెట్టి సంసారంలో తిరగాలంటే కష్టపడాలి కానీ ఇంటి దగ్గర కూర్చొని మీరు ఎదురు పుష్పంలో చదువుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ చేసి పుష్పం చదువుకుంటారు ఏం కష్టపడ్డారు ఈ లోపల పదిన్నర పదకొండో అవుతుంది దూసం యోగా ఏదైనా యోగా చేస్తే కొంచెం మజిల్స్ అవి ప్రెస్ చేసి కొంచెం సాగదీస్తే ఎముకలకి ఎముకలు కొంచెం ఇలాగా కొంచెం ఇది ఎజైల్గా ఉంటాయి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మజిల్స్ అలా బిగుసుకుని పోయి కాకుండా సిమెంట్ గడ్డ కట్టినట్టుగా బిగుసుకుపోయి కాకుండా కొంత ప్లయబుల్గా ఉంటాయి ప్లయబుల్ అంటారు కొంచెం మూమెంట్ ఉంటుంది అప్పుడు దానివల్ల ఏమిటవుతుంది ఎప్పుడైనా కింద పడ్డా కాలు జారి ఏమీ అవ్వదు యూ విల్ రిమైన్ ఇన్ వన్ పీస్ కాబట్టి కొంచెం ఏదైనా యోగా చేయచ్చు యోగాలో నిలబడి చేసి ఆసనాలు రెండు కూర్చుని చేసి ఓ రెండు పడుకుని చేసి ఓ రెండు ఆరు ఆసనాలు పికప్ చేసుకుని వారానికి మూడు నాలుగు రోజులు చేసినా చాలు రోజు చేసే పోయినా లేకపోతే ఒకటి నిలబడి చేసేది ఒకటి కూర్చొని చేసేది ఒకటి పడుపుని చేసేది మూడు ఆసనాలు అయినా చాలు కొంచెం మజిల్స్ని స్ట్రెచ్ చేసి కాన్షియస్ యోగా అంటే మనసు ఇటువంటి కాకుండా దేహాన్ని కలుపుసుకుని అలా దేహాన్ని పరిశీలిస్తూ యోగా చేశారనుకోండి వండర్ఫుల్ తర్వాత చక్కగా సాత్విక ఆహారం కొంత ఆహారం తిని టేక్ సమ్ న్యాప్ సేక్ సమ్ రెస్ట్ ఏ మనస్సుకి కొంత విశ్రాంతిగా ఉంటుంది ఏదైనా టీవీ ఏది చూడాలంటే మంచి ప్రోగ్రామ్ ఉంటుంది అది కూడా చూడండి తప్పేం లేదు న్యూస్ పేపర్ చదవాలంటే తప్పేం లేదు మినిమం అండ్ దెన్ అగైన్ డూ శ్రవణం అండ్ డూ ధ్యానం స్వాకంగా మీకు మోక్షము అనేది గోల్గా పెట్టుకుంటే మీకు టైం చాలు దైట యూ విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైం కొంతమంది రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక గిలగలు ఆడుతూ ఏం చేయాలో అర్థం కాదు అమెరికాలో అయితే కెసీ నోకపోతారు సోషల్ వెల్త్ సెక్యూరిటీ ఉంటుంది సోషల్ సెక్యూరిటీ అంటే డబ్బు వస్తూ ఉంటుంది ప్రతీ నెలానో సోషల్ సెక్యూరిటీ అంటారు ఇక్కడ పెన్షన్ లాగా ఇక్కడ పెన్షన్ అని పెన్షన్ ఏదో ఐదు వేలో పదివేలో పెన్షన్స్ తక్కువ ఉండేవి ఇప్పుడు పెన్షను కొంచెం ఎక్కువ వస్తుంది ఆ పెన్షన్ డబ్బులు తెచ్చుకోవడం అదో అదొక డ్యూటీ ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పెన్షన్ తర్వాత సాయంకాలం అదే ఓ చోట చేరి కబుర్లు ఆడుకోవడం ఇంటి దగ్గర ఎవరైనా గట్టిగా ఏదైనా మాట్లాడితే ఏదైనా మాట్లాడితే ఏ మాట్లాడుకో నేను పెన్షన్ ఉంది నాకేమని అనుకుంటున్నావు అని వాళ్ళని కొంచెం దబాయించడం సో ఆ రకంగా అలా కాల ఏం చేయాలో తోచదు ఏం చేయాలో తెలియదు అలాగా అలాగ సమయాన్ని వృధా చేయడం కంటే చక్కగా ఆత్మనిష్టలో గడపచ్చు కదా పెన్షన్ ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇంకా ఆత్మనిష్టకు అభ్యంతరమే ఉంది కాబట్టి నిరంతర అనుస్మరణము చాలా అవసరము దీనికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే రిజాల్వ్ అండ్ పెర్సివియర్ టేక్ ఎ డెసిషన్ నా డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని పట్టుకుని ముందుకు సాగ ముందుకు తీసుకుపోవడమే తప్ప దాని నుంచి దూరంగా వెళ్లకుండగా ఆ రకంగా ఆత్మనిష్టని ట్టిగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది లయే సంబోధయేత్ చిత్తం మీకు మనస్సు ఉత్సాహంగా లేదనుకోండి డల్గా ఉందని అనిపించింది అనుకోండి డల్నెస్ దాన్ని లయము అంటారు అప్పుడు చిత్తాన్ని మేలు ఎందుకంటే సాధన ఈజ్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ అనుస్మృతి ఈజ్ ఇన్ ది మైండ్ రియలైజేషన్ అండ్ అబైడెన్స్ ఈజ్ బియాండ్ ది మైండ్ సో మైండ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది తత్వంలోకి మైండ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మైండ్ డల్గా ఉంటే తలుపేసిన టైపు ఉంటుంది కాబట్టి వేకిట లయ్యే సంబోధయే చిత్తం వేకప్ ఎలా వేకప్ చేస్తారు లేచి నిలబడండి లేచి నిలబడ్డం డ్యాన్స్ అక్కర్లేదు ఎందుకంటే దీన్ని మహాత్ములు కన్సిడర్ చేసి చెప్పారు లేచి నిలబడితే తమస్సు నుంచి సత్వంలోకి వచ్చారు డ్యాన్స్ చేస్తే తమస్సు నుంచి రజస్సులోకి వచ్చారు యూ డోంట్ వాంట్ డ్యాన్స్ ఎప్పుడైనా శరణాగతిని భావన గట్టిగా ఫీల్ అవ్వడం కోసం యు మే రైస్ ది హ్యాండ్స్ ఇఫ్ యు వాంట్ రైస్ ది హ్యాండ్స్ ఇది ఎలాంటిదంటే అయ్యా నేను మిమ్మల్ని ఆశ్రయించాను మీరే నన్ను కాపాడండి అని ఎవరితోటిన మీరు అన్నారనుకోండి సంథింగ్ లైక్ దాట్ అహంకారం అడ్డు రాకుండగా అహంకారాన్ని సరెండర్ చేయటం కోసం యు మే రేస్ ది హ్యాండ్స్ సరిపడుతుంది డ్యాన్స్ అక్కడ డ్యాన్స్ ఈజ్ ఏ ప్రాబ్లం ఎందుకంటే నేను దీని మీద కొంత విచారం చేశాను అంటే ఒక జనరల్ సాటిట్యూడ్తో విచారం చేశాను ఏదో ఉంది కదా కీర్తనం ఇవి అవి ఉన్నాయి కదా వై నాట్ డ్యాన్స్ అని ఫర్ సమ్ టైమ్ క్లాసెస్ చెప్పేప్పుడప్పుడు కూడా డ్యాన్స్ గురించి మాట్లాడకుండగా దాని మీద మహాత్ముల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి దాని మీద కొంత స్టడీ చేసి అల్టిమేట్గా దా అది మంచిది కాదు అని నేను అన్న బట్ ద కన్సిడర్డ్ అడ్వైజ్ ఇస్ యూ డోంట్ నీడ్ ఇట్ లోకంలో చాలా ఉంటాయి అన్ని మనకెందుకు ఇది అన్నీ మనకు అక్కర్లేదు నేను ఎక్కడికో భోజనానికి వెళ్ళాను భోజనం చేస్తుంటే దాసం దాస్యం చెక్ ఆ పౌడర్ వేశారు ఇది వేస్తే చాలా బాగుంటుంది మంచిదని తర్వాత నేను బోన్ చేస్తాను మీకు ఆ పౌడర్ ఏదైనా ప్యాకెట్ ఒకటి కట్టేమంటారా రోజు వేసుకు తింటారా అంటే అక్కర్లేదు ఎందుకంటే రోజు ఈ పౌడర్ ఎక్కడ వేసుకు తింటారు లేదు ఏదో వాళ్ళు వేసే తీరేసి సో ఆ రకంగా ఎప్పుడైనా లేచి నిలబడితే తప్పేం కీర్తన చేస్తే మంచిదే అంతేకాని అదొక ప్రాసెస్ కింద డ్యాన్స్ అన్నది అనవసరం అది అనవసరం ఆ డ్యాన్స్ అనవసరం హరే రామ నామస్మరణ చేతులు పైకెట్టి శరణాగతి చేయటం దొరకవు సరిపడుతుంది ఇలా గిరగిరా తిరిగేయటాలు ఆ తర్వాత ఇలా సర్కిల్లా పట్టేసుకుని ఇలా ముందుకు వచ్చి పోలాటం లాగా ఇలాంటివన్నీ అనవసరం అవన్నీ అనవసరం నేను నిమ్మ చెప్తున్నాను మనం నేను వాళ్ళతో నేను కలుస్తాను ఎటు వచ్చి నేను కూర్చుని చెప్తాను వాళ్ళతో పాటు ఇట్ ఈస్ నైస్ డ్యాన్స్ అనవసరం ఆర్కెస్ట్రా అనవసరం ఓ హార్మోనీ ఓ తబల పాట రాదు ఏమీ రాదు ఇవన్నీ ఎందుకండి మీకు డైవర్షన్ అయిపోతుంది ఆత్మనిష్టంలో లోపలికి వెళ్ళరా అంటే వీడు బహిర్ముఖుడైపోతాడు మొత్తం హార్మోని వాయించుకుంటూ కూర్చుంటుంది వీడు హార్మోని దేనికి యూ నీటు ఇన్నర్ హార్మోని ఈ రెండు నీట్ డబ్బా అక్కర్ల అది అవసరమైన వాళ్ళకి అవసరం అవుతుంది మనకు అక్కర్లా లయే సంబోధయే చెత్తం లేచి నిలబడ్డం లేకపోతే కపాలభాతి కపాలభాతి చేసేస్తే బ్రెయిన్ ఆక్సిజనేట్ అయిపోతుంది బ్రెయిన్ అంతా ఆక్సిజన్ తోటి రిచ్గా తయారవుతుంది మీ నిద్ర అంతా కూడా ఎక్కడక్కడ ఎగిరి దక్కపోతుంది ధ్యానం చేయండి ధ్యానం చేసినట్లయితే మనస్సుకు అలసట వస్తుంది సత్వగుణం సత్వగుణం పొటెన్షియల్ కదా పొటెన్షియల్ ఎనర్జీ మనస్సుకు అలసట వస్తుంది తర్వాత మీరు చక్కగా పన్నెండు పన్నెండున్నరకి సాత్వికాహారం కొద్దిగా తీసుకుని యూ కెన్ టేక్ ఎ వండర్ఫుల్ న్యాప్ ఫిఫ్టీన్ 20 మినిట్స్ న్యాప్ తీసుకోవచ్చు మీరు ఆ న్యాప్ తీసుకునేప్పుడు మీకు తెలుస్తుంది మనం కపాలభాత చేసాము ధ్యానం చేసాము ఇప్పుడు న్యాప్ బాగుందని మీకే తెలుస్తుంది యూ ట్రై ఇట్ లేకపోతే ఎప్పుడు నిద్రపోతున్నట్టు ఎప్పుడు తింటున్నట్టు ఉంటే నిద్ర లోతుగా ఉగా ఉండదు భోజనము పెద్ద అలా ఉండదు బాగా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి లంచ్కి రమ్మంటే ఇంకో పవగంట తర్వాత వస్తానులే అంటాను ఇంకో ఎప్పటికీ లేవరు ఎందుకంటే బాగా తినేస్తే ఇంకెళ్ళేస్తారు అదే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి తక్కువ మన లేచి వెళ్ళి ఫోన్ చేసేస్తారు సో అదేవిధంగా చక్కటి ధ్యానము చక్కటి యోగా రెండు మూడు నాలుగు ఐదు ఆసనాలు తర్వాత ధ్యానము కపాలభాతి ఇవన్నీ మీరు చేస్తే ఆఫ్టర్నూన్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ యువర్ రెస్ట్ అలా మీరు వర్కౌట్ చేసుకోవాలి కపాలభాతి రెండే రికమెండ్ చేస్తారు లయ సంబోధయే చిత్తంకి ఓన్లీ టూ థింగ్స్ ఆర్ రికమెండెడ్ లేచి నిలబడ్డము కపాల కూర్చుని కపాలభాతి చేయటం దీంట్లో కపాలభాతి మోర్ పవర్ఫుల్ అస్తమాను కపాలభాతి చేయటం కుదరదు కాబట్టి ఎంటీ స్టమక్ మీద చేయాల్సి ఉంటుంది కనుక లేచి నిలబడ్డం రాత్రిపూట ధ్యానం చేయాలనుకున్నారనుకోండి డల్గా ఉంటే ఒకసారి లేచి నిలబడితే సరిపడుతుంది తే లీనం సంబోన్మన అదే లయము అంటే సుషుప్తి మనం చాలాసార్లు డిసైడ్ చేసుకున్నాం ఆయన గౌడపాదాచార్యుల పరిభాష లయ శబ్దాన్ని నిద్రా అనే అర్థంలో వాడతారు నిద్రా శబ్దాన్ని ఇంకో అర్థంలో వాడతారు నిద్రాతత్వమజానత ఇక్కడ నిద్రాయామో ఇక్కడ లయవలే అంటారు నిద్రలే ఆయన వాడేరు అంటే అది మీరు నిద్రపోయే నిద్ర కాదు అజ్ఞానము విషయము తెలియకపోవుట దానికి నిద్ర అనిపోయారు నిద్రవస్థ గురించి చెప్పాలంటే లయము అని అంటారు సో లయంలో ఆ మనస్సు విలీనమైపోతుంది దాన్ని లేవ కొట్టాలి సంబోధన చేయాలి ఇక్కడ టీకాకారుడు ఏమంటున్నాడంటే జ్ఞానాభ్యాస శ్రవణాద్యా వృత్తి విషయూ క్షయతృష్ణ క్షయతృష్ణ క్షయిష్ణుత్వాది దోషదర్శనైన వైరాగ్యం లయో నిద్రా ఓకే సో ఆయన అన్ని టాపిక్స్ అన్నీ జ్ఞానాభ్యాస నిర్వచనం వైరాగ్యం అనే పదానికి నిర్వచనం సో చాలా బాగా నిర్వచనాలు చేశారు లయహాడ్య నిద్ర సంబోధయన్మన సో ఈ శ్లోకం రేపు దీని సంగతి సెటిల్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ